నలభై ఎట్టు వలసినాజేయుటిన్న పములిక కట్టుకో పుణ్యమైనా గాక మరేమైనాను నన్ను నెంచి కాచేనంటే నా యవగుణి నేను నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్ష్మీపతివి ఇన్నిటా నాకంటే ఈనుడి కమరెవ్వడూ లేడు ఉన్నతి నీకంటే కనులొకరూ లేరు నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను పొలవుడ నీవైతే బ్రహ్మాండము ఎలమి నేనుపకారమెవ్వరికీ చేయలేను మెలగి నీవే రుణము మేరువు చెయుదువు భావించవు పంటు మాత్రమి నేను నీవు సర్వాంతరాత్మవు నేను ఒకడను సావధానమున నేను సర్వభక్షకుడను ఇంతే శ్రీవేంకటేశ నీవు జీవరక్షకుడవు